మన పూర్వీకులు త్రిశక్తి మంత్రము అని ఒక మంత్రమును అలాగే కవీశ్వర మంత్రము అనే మంత్రమును కూడా కవిత్వం వచ్చుటకు కవిత్వ సిద్ధి కలుగుటకు సూచించరు ఆ మూల మంత్రముల్లో మొదటిది ఓం ఓం హం హం హం ఐం ఐం ఐం నమ పదివేలు సార్లు జపించిన తప్పక కవిత్వం వచ్చును అటునే కవీశ్వర మంత్రముగా పేర్కొనబడిన దానిలో ఓం హాం ఐం హాం హాం వద వద వాగేశ్వరి నమ ఒక లక్ష సార్లు జపం చేయవలను ఈ జపం వలన సభాకంపం లేక అనేక చోట్ల అందరికీ ఆకర్షణీయముగా మాట్లాడే శక్తి